దీనికి ఉపాయం చెప్పమంటే అప్పుడు అఖండానికి మహారాజు చెప్పారు దీనికి ఉపాయం లేదు అని చెప్పారు దీనికి ఉపాయము లేదు గృహస్థ సన్యాసం అవడానికి మార్గము ఉపాయము తప్ప సన్యాసం మళ్ళీ వాపస్ రావడానికి ఉపాయం లేదు అని చెప్పారు ఆయన ఉపాయం ఊరుకున్నారు ఇతను ఏం చేశారు ఈయన ఏం చేశారంటే ఇంకో నాలుగు రోజులు ఐదు రోజులు అక్కడే కచ్చాడు ఈ దండం ట్లో ఒక్కడ బాధ్యం తెల్ల బట్టలు కట్టుబడి ఇంటికి వెళ్ళిపోయారు హైట్ సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు ప్రేమ అన్నారంటే నీకు తత్వం తెలియలేదు ప్రేమంటే దూరంగానే ఆశీర్వదించి మనం అలా ఉండిపోతే దాన్ని ప్రేమ తప్ప అలాగా సైకలాజికల్ డిపెండెన్స్ కాబట్టి ఇటువంటి సైకలాజికల్ డిపెండెన్స్ అయినా ఉన్నదా నేను దృష్టాంతం చెప్పానంటే సైకలాజికల్ డిపెండెన్స్ అనే పర్సన్ ఏ రూపంగా ఉంటుంది అన్నదానికి దృష్టాంతంగా ఇటువంటి మానసిక పరాధీనత వ్యక్తుల ఎడలా ఉన్నదా ఉన్నట్లయితే మీరు బంధంలో పడితే వాటిని బాగుండవచ్చు అభివృద్ధి బాగుండదు కాబట్టి భార్యపై కానీ లేక భర్తపై కానీ గురువుపై గురువుపై సైకలాజికల్ డిపెండెన్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే రామాయణంలో రాముడు భరతు ప్రశంసించాడు కానీ లక్ష్మణుణ్ణి ఎక్కువ ప్రశంసించలేదు ఎందుకంటే లక్ష్మణుడికి సైకలాజికల్ డిపెండెన్స్ లేదంటే రాముడు భరతుడికి శ్రేర ఆయన్ని తోటలు పెడ రాముడు నా కల ముందు ఉండాలనేటువంటి సమస్య లేదు ఆ సమస్య లక్ష్మణుడికి ఉంది కాబట్టి అంచేతలే రాముడు లక్ష్మణుని ఎప్పుడు ప్రశంసించిన సందర్భాలు తక్కువ లక్ష్మణమూర్త్యానం ఒకటి ఉంది అతను లక్ష్మణుడు ప్రాణం పోయే స్థితి అయ్యో నీలాంటి తమ్ముడు నాకు దొరకడు రా అని దుఃఖిస్తాడు పాపం భరతుడి ప్రేమ కాబే భరతుడికి సైకలాజికల్ డిపెండెన్స్ లేకపోవడానికి చక్కటి దృష్టాంతం భరతుడు కనుక భార్య గాని భర్త గాని గురువు గాని కొన్ని సందర్భాల్లో పుత్రుడు పుత్రిక ఇటువంటి ఒక వివేషాన్ని తీసుకుని వారి ఎడలో సైకలాజికల్ డిపెండెన్స్ మీరు పెట్టుకుంటే అది గ్రంథి అది బంధు అటువంటి బంధములోని మహాత్ములకు ఉండవు కేవలం ప్రారంభ దోషాన్ని బట్టి వచ్చేటువంటి బంధములు దుఃఖములు ఉంటాయి తప్ప అలాంటి బంధములు ఉండవు సాధారణంగా లోకంలో మానవులు ప్రేమిస్తున్నాము అని అనుకుంటా ప్రేమ ఆ ప్రేమ ఉంటుంది లేదని అన్ను పొద్దు ప్రేమ చుట్టూ కంచె మొక్క చుట్టూ కంచెన్నట్టు కంచెలు గంటాన్ని చూడండి ఆ ప్రేమ చుట్టూ ఆదుర్ద బెంగా అసూయ తర్వాత భయము మొదలైన లక్షణాలు అలాగా అల్లుకుని ఉంటాయి కొడుకు మీద ప్రేమ కాబట్టి బెంగ వాడు పైకొస్తాడో రాడు వాడు ఎక్కడైనా తిరుగుతున్నాడేమో అని వీడితో కూర్చొని బెంగపడుతూ ఉంటాడు తర్వాత వాడు చుట్టిన మాట వెళ్లేమో అని ఫియర్ ఉంటుంది ఉంటుంది కొడుకు విషయం ఆ రిలేషన్షిప్ ప్పుడు అసూయ్య కూడ మీరు బాగానే సంపాదిస్తున్నాడు కదా నా దగ్గరికి వచ్చే రూపాయలు లెక్క పెడతాడు ఏమిటి నా దగ్గర తీసుకునేప్పుడు ఏ లెక్క లేదు లెక్కపత్రం లేకుండా వెయ్యలు వెయ్యలు వేలు పదివేలు తీసేసుకో ఇచ్చేప్పుడు ఏమన్నా ముప్పై రూపాయలు సరిపడుతుందా కొన్ని ముప్పై ఐదు ఇవ్వమంటారా అన్నా తీసుకునేప్పుడు పదివేలు ఇరవై వేలు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు పిల్లలు అలాగే ఉంటారు వాళ్ళు అలా ఎందుకు ఉన్నారంటే మనం వాళ్ళ వివేకం వల్ల ఏడిసింది మనం ఏం చేస్తాం వివేకం లేదు ఆ ఉదాహరణ ఔదార్యం రాలేదు వాడికి ఔదార్యం కాదు బహుశా నేను అనుకోవడం వాళ్ళకి ఎవో ఖర్చులు ఉంటాయి ఇదంతా నాన్నగారికి ఇచ్చేస్తేలాగా భార్యకి ఇవ్వాల్సి ఉంటుంది కదా ఇటు భార్యకి ఇవ్వాల్సిందంతా ఇచ్చి అటు నాన్నగారికి కూడా ఇవ్వడం ప్రారంభిస్తే మనకి ఆర్థికంగా మనం ఇబ్బంది పడతాం అని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అది బాండేజ్ కదా వాళ్ళు బాండేజ్ లో ఉన్నారు అని అర్థం చేసుకుని మనం బాండేజ్ లో లేకుండా చూసుకోవాలి తప్ప కాబట్టి మనం ప్రేమనే మొక్క ఈ ముళ్ళు ముళ్ళ చంపల చుట్టూ ఈ నిండి ఉంటుంది అది అలా ఉండదు మహాత్ముల ప్రేమ అలా ఉండదు అలాగే గ్రంథి భేదం ప్రేమ వచ్చేస్తుంది అందుకే మహాత్ములు అందరినీ నిండుగా ప్రేమించగలుగుతారు అపకారిని కూడా ప్రేమిస్తారు ఒకరు అపకారం చేస్తాడు అని కూడా ప్రేమిస్తారు ఒకరు ఎదురుకొని పరుషంగా మాట్లాడుతాడు అని కూడా ప్రేమిస్తారు అలా ఉంటారు మహాత్మలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు నన్ను తిరిగి ప్రేమించమనను అంటే అది వ్యాపారం అవుతుంది తప్ప ప్రేమ కాదదు బిజినెస్ దీంతో ఉంటుంది బిజినెస్ డీల్ లో అలాగే ఉంటాం పార్ట్నర్ పార్ట్నర్షిప్ పరంగా పెడతారు లాభాలు వచ్చి దాకా ప్రేమగా కలిసి పనిచేస్తారు లాభాలు వచ్చిన తర్వాత కాబట్టి అది ప్రేమ కాదు ఎందుకంటే అక్కడ బంధం ఉంటే ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్న తోటే ప్రేమ ఉంటుంది ప్రేమ అంటే ఏదో తెలుస్తుందండి ప్రేమ అనగా ఇక అవతలం ఎత్తు నుండి దేనిని మీరు అపేక్షించకపోవడమే అభిప్రాయం ఆ రకంగా సో తర్వాత మీరు ఇవ్వడమే తప్ప నాకు కావాలనే దృష్టి లేకుండా ఉండగలరా తర్వాత ఇచ్చిన తరువాత కూడా నేను ఇచ్చినాను అనే ఫీలింగ్ పెట్టుకోకుండా ఉండగలరా మరి ఫ్రీడమ్ అంటే ఇలా ఉంటుంది మోక్షండి మన వాళ్ళు మోక్షం అంటే వైకుంఠంలో ఉంటారు అక్కడ అక్కడ గోడ ఉంటుంది ఆ గోడ సేప రత్నాలు వజ్రాలు ఉంటాయి రత్నాలు వజ్రాలు గోడకుంటే మీకేమంటుంది ఇప్పుడు మీరు వైకుంఠం వెళ్లేనండి గోడకి రత్నాలు వజ్రాలు ఉంటాయి మీ దాని వల్ల మీకేమి అక్కడ జేయుడు విజయుడు కర్తలు చూసి నిలబడి ఉంటారు వాళ్ళని చూసి సంతోషిస్తారా ఈ దేవుడు వచ్చింది దానివల్ల దాన్ని మోక్షాన్ని అలాగని చెప్పి పెట్టారు ఆ వైకుంఠంలోకి వెళ్ళతే అది మోక్షం అక్కడికి వెళ్ళి చేస్తావు దూరం నుంచి విష్ణువు కనపడతాడు దూరం నుంచి అక్కడ ఉంటుంది అది అలా ఉంటుంది అది మోక్షం అవుతుంది ఇలా మునికాళ్ళ మీద నిలబడితే అక్కడెక్కడో విష్ణువు లక్ష్మి కనపడనే కనపడదు విష్ణువే కనపడతారు అది మోక్షం అది మోక్షం ఎలా అవుతుంది మోక్షానికి ఈ రకమైన ఫిజికల్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి అది మనకిప్పుడు లఘుదేవి కాదు అన్నట్టుగా ప్రయత్ని చేస్తారు అది ద్వైతంలో వచ్చిన పెద్ద దోషం అద్వైతానికి ద్వైతానికి ఉండే మౌలికమైన భేదాలలో ఒకటి స్వీకరింపబడుతుంది అద్వైతంలో జీవన్ముక్తి అనేది లేదు వాళ్ళ జీవన్ముక్తిని తిరస్కరించారు వచ్చకుండగా ముక్తి అనే మాటను తిరస్కరించారు అక్కడే అసలు ముందు అద్వైతానికి ద్వైతానికి పెద్ద హైదరాబాద్ ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ప్రాణం పోవాలి విమానం రావాలి ఆ విమానం ఇచ్చి బయటకు వెళ్ళాలి సుఖ ఆరా వెళ్ళాలి అవి వెళ్ళి దారిలో బ్రహ్మలోకం ఉంటే అక్కడ జగ లేకుండా వెళ్ళాలి నాన్ స్టాప్ కృష్ణుడు వైకుంఠానికి వెళ్తూ బ్రహ్మదేవుడు పూర్ణ కుంభాలు రెడీగా పెట్టుకున్నాడు అలంకారాలన్నీ చేస్తు కృష్ణుడిని మధ్యలో జగమందాం దిగి మనం అప్ామని ఆయన చెప్పకుండా వెళ్తాం ేశ్కిధలాది నాన్ స్టాప్ ఫ్లైట్ నేను వస్తుంటే సుద్ధాన తెలుసుకోండి నాన్ స్టాప్ టూ అవర్ థర్టీ మినిట్స్ డెహ్రాడూన్ లో కూర్చుంటే హైదరాబాద్ లో టూ అవర్స్ థర్టీ మినిట్స్ విగేస్తాం నాన్ స్టాప్ నేను వచ్చేటిక్కడ అదే కొన్నా ఎందుకంటే ఎంత సౌకర్య అవుతుంది చూడండి చాలా కాబట్టి ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనే దాన్ని ఆ గ్రంథిభేదమును మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలి అందుకోసమే నేను ఆ గ్రంథిభేదాన్ని కొంచెం జాగ్రత్తగా మీకు వర్ణించవలయితే ఈ ఫ్రీడమ్ని ఈ ప్రేమను అర్థం చేసుకుని తమ హృదయంలో ఉన్నటువంటి పరాధీనత అనే గ్రంథులను విడగొట్టుకుని కూర్చుంటారు వారికి మాత్రమే ప్రేమ అనగా ఏమో తెలుస్తుంది వాళ్ళు మాత్రమే జీవించి ఉండగానే ఆ విముక్తిని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు వాళ్ళ జీవితంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే అది మీరు అనుకోవాలి తప్ప వాళ్ళు మనం ఒకటే మాత్రం అనుకోవద్దు బుద్ధ్వాసి ఆత్మస్వరూపములు తెలిసినప్పటికీ యథాతవా నీకున్నట్లుగానే అసంతోషుఃము పాపబాహుయ పూర్వజన్మలయ్య పాపము య ఆధిక్యము వలన కలిగినది అని తెలుసుకోండి అంటే ఈ ఈ శక్తి అంతా ఎందుకు వచ్చి కొంచెం విదూరంగా ఉన్న స్వాతం విజయారణం శారస్వం బ్రాహ్మణుడు నేను మీకు చెప్తున్నాడు కదా అంచేతనే పంచదర్శి సంగ్రహం అనేది ఒకటి అవసరమైంది ఆయన కరెక్ట్ ఎంత అవసరమో అంటే రాసిపెట్టి సంగ్రహం అవసరమయ్యేది కాదు కదా అవసరమైంది ఎందుకంటే ఊటే జాదస్ రాసుకుంటూ పోతారా ఎందుకంటే మన ముదిగొండ వెంకటామశాస్త్రి గారు మంచి విద్వా ఈ శంఖ ఉన్నది ఆత్మజ్ఞానికి మోక్షం వచ్చేసిందని నువ్వు కదా జీవన్ముక్తుడని నువ్వు జీవన్ముక్తి లేదని ద్వైతులు అంటున్నారు జీవన్ముక్తి అని మరి వీళ్ళు దీంతో చూస్తే వాళ్ళేదో కష్టపడుతున్నట్టు ఎరా డాక్టర్ వెళ్ళి మందు తెచ్చుకట్టండి రా అని కోరుకుంటున్నట్టు మనకు కనబడుతోంది కదా చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టు కనపడుతోంది కదా జీవన్ ముక్తం ఎలా అంటావు అంటే అది కాదయా వాళ్ళకి గ్రంథులు లేవు ఆ హృదయ గ్రంథులన్నీ విడిపోయాయి ఏదో ప్రారంభం బాగులేక ఏదో పూర్వజన్మలో ఏదో పాపం ఏదో అసకంగా ఉండి ఏదో రోగము ఏదో వచ్చి పాపం వాళ్ళు ఏదో కష్టపడ్డారు తప్ప నీకున్నట్టుగానే వాళ్ళకు కూడా సంతోషం అసంతోషము దుఃఖం ఉన్నది కనుక నువ్వెల్లాగా జ్ఞానిమో వాళ్ళు కూడా అజ్ఞానిలే అని మాత్రం అనుకోవద్దు గ్రంథిభేదే సంభావ్యాబ్ పాప బాహుల్ అసంతోషో అది వేదాంతుల యొక్క శైలి యథాతవా అంట నీకు ఎలాగో అలాగా అని ఎదుటివాడిని నీకు అని యథాతవాసం చెప్పే నువ్వు నువ్వు అని వస్తూ ఉంది అది ఆ ధోరణి అనమాట అద్వితానికి సంబంధించిన విషయం కదా ఇంకొక నువ్వు నువ్వు అనడం తప్పదు ఎలా తలా అంటున్నారు కదా అహంకారేహవ్యాధ్యా వృక్షాదిజన్మ నాకైర్వాద్రూపాత్మకిం భవే అహంకార్యాదవ్యాధ్యా వృక్షాది జన్మ నాశై బా సుగ్రూపాత్మని భవే చూడండి బంధం అనేది మహాత్ముల ఆత్మకి లేకపోవడమే కాదు నీకు లేదు బంధం నీకు లేదు మహాత్ముడికి లేదు నీ ఆత్మ ఒక రకం మహాత్ముడు ఆత్మ ఇంకో రకము అలాగే నీ లేదు ఫ్యాన్ ఇంకో ఫ్యాన్ అసలు సరిగ్గా జరగట్లేదు ఆ ఎలక్ట్రిసిటీ కెంటది ఎలక్ట్రిసిటీ మంచిది అనే అనంత అలాగే లేదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎంత మంచిదో అక్కడ ఎలక్ట్రిసిటీ కూడా అంతే మంచిది అది ఆ ఎలక్ట్రిసిటీ దోషం కాదు అదే మహాత్ములు వాళ్ళు జ్ఞానులుగా ఉంటారు బ్రం దోషములు లేకుండా ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి విముక్తి ఆ ఇంటి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే అనాత్మ ఆత్మ రెండింటి యొక్క సమావేశం ఉంది మనిషి అంటే అనాత్మ ఆత్మ రెండింటి కలయిక దాన్ని మనిషి అంట ఎక్కడ మన అంటే అహంకారంతో మన రోజు అహంకారము తర్వాత బుద్ధి మనస్సు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహాలి ఇంతవరకు అనాత్మ దాని తర్వాత వచ్చి కూడా అనాత్మే నా ఇల్లు నా వాకి అదంతా కూడా అనాత్మే అని ఇంతవరకు వాడి లోపల ఉండే అనాత్మ వర్గం ఎన్ని ఉన్నాయి కూడా ఒకటి కాదు రెండు కాదు ఆరు కాదు ఏమంటే ఇప్పుడు కామన కోరిక అనేది ఎక్కడ ఉంటుంది కోరిక అంటే గ్రంథి అన్నారు కదా గ్రంథి గుడి ఇది ఎక్కడ ఉంటుంది నా ఎందు ఉంటుంది కోరిక నా ఎందుకున్నంత కాలము అంటే ఆ కోరిక ఏమైంది నా కోరిక అని మీరు అనుకున్నంత అనుకున్నంత కాలము అది మిమ్మల్ని బంధిస్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే నా అన్నారో మీరు చూడండి మీరు ఆలోచించి చూడండి మీరు ఎక్స్ప్లోర్ చేసి చూసుకోవాలి ఇప్పుడు డైమండ్ రింగ్ అది మిమ్మల్ని బంధిస్తుందా బంధిస్తుంది తర్వాత డైమండ్రింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది ఇంకా బంధం లేదు డైమండ్రింగ్ ఉంటే బాగా ఉంటుంది విలువైంది కదా ఎప్పుడైనా ప్రాణాంతకం వస్తే అదే పది రూపాయలు తీసుకుంటే బానే ఉంటుంది బంధం లేదు అది నాకు కావాలి అని మీరు నాకు అనే మాట ఎప్పుడైతే పెట్టారో చచ్చింది దొరవ అయిపోయింది మీరు సంసారం పడుతుంది అప్పుడు ఆ డైమండ్ రింగ్ గురించి మీకు భయం ఉంటుంది ఎవరనే సుగతడేమో అది మనకి దొరికిట్లో దొరకదు అనే కామన్ ఉంటుంది ఆదుగా ఉంటుంది మన దగ్గర ఉన్న డబ్బులు సరిపడతాయో అనే భయంగా ఉంటుంది ఎన్నో చూడండి ఇవన్నీ డైమండ్ రింగ్ నుంచి రాలేదు ండి రాలేదు నాకు అనేది నా దానికి తగలకబట్టి వచ్చేది తర్వాత రాగద్వేషమును కూడా దీని ఎందుకు రాగము దాని ఎందుకు ద్వేషము అనేది కూడా వాటి నిర్మాణని పీడించే శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే నేను వస్తుంది కురుకు వస్తుంది అండి కురుకు ఆ కురుకు చాలా పేదను కలిగిస్తుంది ఆ తురుపుకి ఆ పేడను కలిగించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దేహం నుంచే వస్తుంది ఆ దేహంలో ఉన్న తురుపుకి ఆ దేహానికి పేడను ఇచ్చే శక్తి ఆ దేహం నుంచే వస్తుంది ఆ తురుపు రీ ఆహారంలో ఉండే రక్త ప్రసారం దానికి వెళుతుంది దానికి పోషకా విలువలు చేరుతాయి అది ఇంకా చక్కగా తిరిగి పెద్దది అవుతుంది అవి మీరు తిన్న ఆహారం అంతా దాని పోతూ ఉంటుంది మిమ్మల్ని మీ దేహాన్ని అది పూడిస్తాం అలాగే మీ మనస్సులో పుట్టిన కోరికకి ఎప్పుడైతే మీరు నా మమ ఇచ్చ అనేది పెట్టారో అది మిమ్మల్ని చాలా దోశ పెడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మహం మామాంటికి అపుకు ఈ కోరికలన్నీ మమ మమను అహం ఈమెకు నేను భర్తను ఈ రుచికి నేను ఓనూ అలా పెట్టిపోగానే కోరికలు సుత్తమ పుత్తమికొస్తారు కాబట్టి కోరికలన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు అహంకారములో ఉన్నాయి అహంకారము ఆత్మయా కాదా కాదు ఆత్మ కాదు కాబట్టి ఈ అహంకారంలో ఉన్నటువంటి కొడుకులు ఏవైతే ఉన్నాయో వాటికి నాకు సంబంధం ఏం లేదు నేను అహంకారము కాదు అమకారము కాదు వాటి ఎందు నెలకొని కామనలు బయలు కూడా నేను కాను అని కనుక సాక్షిగా ఉండి తెలుసుకుంటే ఆ కొడుకులు మనం చేయలేదు విషత మీరేం చేస్తారంటే ఖాళీగా కూర్చున్నప్పుడు మిఠాలుగా కూర్చుని ఎలక్గా కూర్చుని మనస్సుని పరిశీలించడము అని ఒక ప్రయత్నం చేయదు ఎందుకంటే అహంకారము మనస్సులో అంతర్గతమే ఉంటుంది అహంకారము మమకారము ఈ మనస్సులో అంతర్గతంగా ఉంటాయి కోరిక అంటే అది ఎవరి కోరిక అహంకారము వేస్తే కోరిక నాది అన్నప్పుడు ఎవరి నాది ఆ మమకారము అహంకారము యొక్క నాది నాది కాబట్టి నేనేం చేయాల్సి ఉంటుందంటే ఆ మనస్సుని పరిశీలించడం ప్రారంభించాలి ఉన్నప్పుడు నిసారిగా కూర్చుని మనస్సుని పరిశీలించాలి ఎటువంటి కన్ఫ్యూషన్ పెట్టకుండా అంటే మనస్సు ఒక చోట నుంచి ఇంకో చోట జంపు చేస్తుంది మనస్సు ఓ కోరికలను బయటపడుతుంది కానీ మనస్సు అహంకార రూపంగా ప్రవర్తి అహంకారం అనే వేషం మనస్సే వేసుకుంట మనస్సు వేసుకున్న వేషమే అహంకారం మనస్సు పెట్టుకున్న బంధమే మమకారం మమన్నతిగా ప్రవర్తిస్తుంది కానీ వాచి దాన్ని పెట్టద్దు కొట్టద్దు విసుకోవద్దు చికాకు పడవద్దు ప్రేమతో చిరునవ్వుతో ఇవాచి వాచి మన అప్పుడు కొంతసేపు అయ్యప్పుడు ఇది చెదిరిపోతుంది ఆ ఫోకస్ చెదిరిపోతుంది అయ్యో ఫోకస్ ఎగిరిపోయిందే అని మీరు చింతపడవద్దు మళ్ళీ మంచి అయితే చికా కలిపి కదా అస్తమానం మనస్సును వాచేసుకుని ఇలా మనస్సును వాచేసుకుంటే విసిగేసుకునే విసిగేవి ఇచ్చే సన్ గేమ్ సంగేమ్ బాగుంటుంది మీరు విసిగేసుకున్నా ఉంటే విసిగే అంతా అనుకోవడం మీరు ఋషి చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు ఋషిపోయేదు పని చేయదు మీరు వాచ్ చేయండి ఈ అభ్యాసం చేయండి అప్పుడు ఏమవుతుందో తెలుసు మనస్సుకి ఒక సెటిల్మెంట్ వస్తుంది సెటిల్మెంట్ అంటే మాట విన్నారా మీరు ఎప్పుడన్నా వాడు సెటిల్ కాలేదండి నేను కానీ నలభై ఏళ్ళు వచ్చాయి వాడు జీవితంలో సెటిల్ కాలేదు అనే ఆ ప్రయోగం అన్నారా అలాగే ఇంకో వీడికి మంచి సెటిల్మెంట్ వచ్చిందిరా పెండక బాగా సెటిల్ అయింది ఇంకా సెటిల్మెంట్ వచ్చింది మీడికి అని ప్రయోగం ఉంది మనకు అంటే అనుభవం అని బట్టి ఎందుకంటే మనస్సుకి ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది మనస్సుకి సెటిల్మెంట్ వచ్చిందని మీకు ఎలా చూస్తుందో చూసిన మనస్సులో ఉద్వేగము అంటే ఆదుర్త ఆత్మ ఉండదు ఎందుకు మీరు ఎలా ఉంటారంటే నెమ్మది నీరు ఎత్తినట్టు అది చక్క తెలు తెలుగు కూడా పద ప్రయోగం అని అంటే నిమ్మజెత్తి పోసిదా అంటే అలాగే వచ్చింది అక్కడ అది అది ఏది అసలు ఏమి వాళ్ళు చెప్పు లేకుండా మీరు ఎందుకు అలా అంటారు నిమ్మకి నీరు ఎత్తునట్టు అలా ఉండిపోతారు ఎందుకంటే మీకు ఆ అహంకారానికి పైకి చెరలు తెరలుగా అయితే చెరటరుల వలన లేచి పడుతూ ఉండే కామనాలకి ఇది నాది అది నాది అని నేర్చుకో ఉండే మమతారములు ఏమైతే అది మమతారములు అంటావు వాటికి తెర పడిపోతుంది ఇవన్నీ పోతాయి మనస్సు చక్కగా సెటిల్ అయిపోతుంది ఆ సెటిల్మెంట్ లో మీకు అభివృద్ధి ఉండదు అను ఏమవుతుందో అని అభివృద్ధి ఉండదు ఆ తర్వాత బెంగ ఉండదు ఏమైనా అవుతుందేమో అని బెంగ ఉండదు ఇప్పుడు కొంతమంది పాఠం చెప్పడానికి ఉన్నారు ఇంకో అరగంటలో పాఠం అనగా తలుపు గిఠాయి చేసుకుని లోపలి కూర్చొని ఆ ఆ పేద పెట్టేసుకుని ఆయన చెప్పిన పాఠం వినేశ్వరు చాలా హడావిడిగా ఆ టైంలో వెళ్లి తలుపు తప్పి ఎప్పుడు రావటం చెప్పాను కదా ఎటువంటి కూర్చో కోరు అంటే పాఠం చెప్పడానికి ఆదు కారణం కొంతమంది పుస్తకం సంఖ్యలో విధులు వెళ్ళా ఏమిటి వేళ పాఠం అని అడిగి చెప్పేస్తారు చిన్నారీ ఎక్కడ కూడా సమావేశానికి వెళ్ళారు ఆ స్టేజ్ మ్యూజిక్ వెళ్లేప్పుడు మహారాజ్ ఈ రోజు స్టాపిచ్చేవి చెప్దాం అనుకున్నాం అడగ చెప్పలేదు మరి స్థాపించేవిటో చెప్తాం మీకు అని అనబోయారు అంటే నువ్వు మైక్ వెళ్ళి నువ్వు అనౌన్స్ చేసేసుకో నువ్వు చెప్పచ్చురా నువ్వు ఏ టాపిక్ అనౌన్స్ చేసినా నేను చెప్పి ఏదో ఒకటి ఉందో చెప్తాను అంటే కాన్ఫిడెన్స్ అనమాట ఆదుర్దే చేస్తుంది ఎదురుగలం వెళ్ళడం కూర్చోవడం పాఠం చెప్పడమే తప్ప మళ్ళీ దీనికోసం ఓ ఆదుర్దాయా అలాగా సో ఆ ఫ్రీడమ్ అది అంటే మనస్సులో ఆదుర్ద లేదన్నమాట మీకు అలా అయిపోతుంది మీకు జీవితాన్ని గురించి ఆదుర్దాలు భయలు భయాలు ఉండవు భవిష్యత్తు గురించి బాం కూడా అది అది బంధం అది బంధం అంటే భవిష్యత్తు అంటే ఉండదు వర్తమానమే ఉంటుంది వర్తమానంలోనే సడన్ గా కలసనొప్పి రావచ్చు తలనొప్పి రావచ్చు లేకపోతే మరో కూడా రావచ్చు వచ్చినప్పుడు దానికి తగిన వ్యవస్థ కూడా ఉంటుంది దాని గురించి నేను బెంగ పెట్టుకుంటే అన్నిదేమీ లేదు బట్టి వర్తమానంలో ఒక ఉండాతో ఒక నిర్భీక స్థితి భయం అంటే ఏమిటో ఎదుగుదల స్థితిలో ఉన్న ప్రేమతత్వంలో నిలిచి అలా ఉండిపోతారు ఈ అహంకారము దాన్ని అనుచి ఉండే మమకారము దాన్ని పుట్టే కోరికలు భయాలు ఉండవు అంటే మనస్థితికి సెటిల్మెంట్ వచ్చేస్తుంది ఆ సెటిల్మెంట్ రావడము అది చాలా ముఖ్యం ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి నీ లోపల ఒక వెలుగు గలదు ఒక ఎరుక ఒక చర్తనీయ శక్తి మీ లోపల కలదు దాన్ని మీరు గుర్తిస్తారు అది మీకు అనుభవానికి వస్తుంది అవును అనే అనుభవానికి అవును ఎస్ అనే అనుభవానికి అదే యథార్థమైన మతం అంటారు ఈ మామూలుగా బయట చేసే హడావిడి మతం మతంలో చేసే హడావిళ్ళు అవన్నీ కూడా ఇక బాహ్యాడంబరములు తప్ప ఇక ఆంతరికమైన సెటిల్మెంట్ వచ్చేసి మనస్సుకి మనస్సు పెట్టేటువంటి గడవిడకల్లో భయాలు బాధాలు గంగలు ఇవన్నీ కూడా సెటిల్ అయిపోయి మనస్సు శాంతముగా అయిపోయినప్పుడు మీకు ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది లోపల ఒక విప్లవం దానివల్ల ఏమవుతుందంటే ఆ మీ లోపల ఒక ఎరుక ఒక వెనుగుని మీరు దర్శిస్తారు ఆ వెనుగుకే దాన్ని ఈ అహంకారంలో పుట్టి పుట్టి పెరిగి పెరిగి పుట్టి ఓసారి పుట్టిన పుట్టి అలా పోతూ వచ్చేటువంటి కామనలు భయాలు ఏమీ కూడా ఆ చిత్తును సుఖము స్పృశించమే స్పృశించి జ్ఞానికి అజ్ఞానికే సమానం నేను కేవలం అజ్ఞానికే ఏమి సృష్టించము అజ్ఞాని మాత్రం జీవిస్తూ ఉంటాయని మీరు అనుకోకూడదు జ్ఞానికి అజ్ఞానికి ఈ పరిస్థితి సమానమే మరి తేడా ఎక్కడుందంటే ఆ సంగతి ఆయనకి తెలుసు తెలియదు ఇది ఎంతసేపు తెలియడమేనండి కోరిక పుట్టే ఇది నా కోరిక కోరిక పుట్టింది ఇది నేను కాదు నాది కాదు అని తెలుసుకున్నవాడు జ్ఞాని ఇది నాది అని దాని వెంట పరుగు తీసేవాడు ఎంత సింపుల్ మనం అలాగే దేహానికి వ్యాసొస్తుంది ఇది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను ఎందుకు చెప్తానంటే నాకు మానవుల యొక్క జీవితంలో ఉండే కష్టం ఏదో నాకు తెలుసు నేను ఎనిపించగల అది తెలుస్తూ ఉంటాను పాపం వీళ్ళు ఈ విధంగా కష్టపడే కష్టపడుతూ ఉంటారు అని తెలుస్తూ పాపం మనం ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళ కష్టం వచ్చేసినంత తగ్గుతుందేమో చాలా మంది అర్థం చేసుకోరు మూర్ఖంగా ఉంటారు సో ఒక అంటాడు గురువు ఆ శాస్త్రాన్ని చెప్తూ ఉంటే ఆ అఖండాకార వృత్తి కలుగుతుంది అప్పుడు నాకు ఆనందం కలుగుతుంది అన్నాడు నేనేదో చెప్తుండే నేను సరళంగా చెప్తుంటే నేను అన్నాను నువ్వు అన్నాను కాదు శాస్త్రం చెప్తున్నాను అదే బత్యా నువ్వు శాస్త్రం చెప్తున్నావు పాతకు డబ్బులు నేర్పుకోవడానికి శాస్త్రం అంటే నేను చెప్పింది మాట విన్నాను అని నేను కలుస్తూ ఉంటాను ఈ రెసిస్టెన్స్ నేను ఉంటాడు నాకు నేను వాళ్ళ ఇదే భాషలో వాళ్ళని బాధ కాబట్టి ఆ వెలుగును మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది ఈ అహంకారం నుండి పుడుతూ వచ్చిపోయేటువంటి ఆబృతాలు గంగలు ఆ వెలుగును స్పృశించను కూడా స్పృశించలేదు అని మీ అనుభవానికి తెలుసుకోవాల్సి ఉంటుంది దానివల్ల ఏమవుతుందో తెలుసు అండి భయం భయం ఉండకూడదు భయం ఉన్నదంటే మీకు ఆధ్యాత్మిక వికాసం తీసుకుడుస్తుంది భయము మనిషిని ధ్యానిసం చేసేస్తుంది ఉండగా భయం అంటే ఏమిటి మీరు నిరంతరము ఈ ఆస్ట్రాలజీ లేకపోతే న్యూమరాలజీ వీటిని పట్టుకునే జంటే మీరు భయంలో పడిపోతారు ఎప్పుడు ఏ గ్రహం గమనించుతుందో అని భయంలో పడిపోతారు అలా పడిపోకూడదు ఆ భయం నుంచి మీరు బయటకు వచ్చేవారు దేహము దేహము దేహమునకు వ్యాధి దేహమునకు వ్యాధి నాకు కాదు అని ఆ పాయింట్ని మీరు గట్టికట్టుకోవాలి కష్టం కాదు పట్టుకోవడం కష్టం కాదు కష్టమైతే నేను పట్టుకోమని తప్పకుపోయేవాడిని కష్టం కాదు జీవితాన్ని మీరు ఆ చికి పట్టుకోవడం నేనే దేహము అనే ఏ ఒక భయంకరమైన వాసన అజ్ఞాన వాసనలో మీరు జీవిస్తూ ఉన్నారో దానిని గుర్తుపట్టి ఆ జ్ఞానవాసం నుంచి మీరు బయటపడిపోవాలి నేనే దేహము అనే ధోరణితో చేసేటువంటి వ్యవస్థలు పనులు ఇమోషన్స్ అవన్నీ పెట్టుకోకూడదు వాటి నుంచి బయటపడిపోవాలి నేను చూశ దేహమును ఆరాధిస్తూ ఉంటారు జన్మని దేహాన్ని ఒక దేవత తయారు చేసి దేహాన్ని పూజ చేసుకుంటూ కూర్చుని వాళ్ళు ఆ దేహంలోకి వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు పడే కష్టం ఇంకా అష్టమానం సెల్ఫీ స్టిక్ పెట్టుకుని సెల్ఫీని తీసుకుంటూ ఆ బొమ్మలను పెళ్లి చేసుకుని వాటిని తీసుకుంటూ మురిసిపోయేటోటి అది కడుపులో కొట్టుకొస్తే అదేదో భూకంపం వచ్చినంత హడానికి తర్వాత ఇంకొకటి అంటే నీకు ఏదన్నా జ్వరంగాని లేకపోతే ఏదైనా అనారోగ్యంగా చేస్తుంది అనుకోండి నేను వెంటనే పరిగెడతారు ఎక్కడికి డాక్టర్ దగ్గర ఎందుకని ఎందుకని అంటే ఈ వచ్చినది వ్యాధి అనే పేరు పెట్టడానికి ఇది శత్రువు ఇది మనకు ఉండరాదు దీన్ని తరిగి కొట్టాలి మందు అలా మందు పడిపోవాలంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి వాడు పూర్వం వాళ్ళు వెంటనే ఇంజక్షన్ ఇచ్చేవాడు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమో టెస్ట్లు అంటారు నేను మొన్న ఎప్పుడో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఇంకా వెళ్లేము వచ్చేది కానీ ఏది ఏమిటో తెలీదు కానీ రెండు రోజుల తర్వాత అనేక అంతా ఉంది మందులు వేసుకోని చెప్పారు రెండు రోజులు పట్టింది ఆ మాట చెప్పడం అంటే ఇది ఆ రెండు రోజుల్లోనూ ఆ టెస్టులు రావాలి వాటిని వాళ్ళు పరిశీలించాలి అప్పుడు కాని వాళ్ళకు విషయం తెలియదు ఫిజికల్ డయాగ్నాటిస్ అనేది మర్చిపోయారు డాక్టర్ మర్చిపోయారా మానేశారా ఏ పేరు ఫిజికల్ డయాగ్ కుటుంబం వాళ్ళు డాక్టర్లు ఇలా మీద ఇలా కొట్టి అలా కొట్టి ఏవో పరీక్షలు చేసేవారు వీళ్ళని ఏమీ లేరు వీళ్ళు ఎండాస్కోపీ అసిస్టారు సో డాక్టర్ దగ్గరించి మీకు వెళ్లిన డాక్టర్ వెళ్ళిపోవాలి వాళ్ళు వెంటనే పరీక్ష చేసేయాలి వెంటనే రిజల్ట్ వచ్చేయాలి వాళ్ళు వెంటనే మందు ప్రిస్క్రైబ్ చేసేయాలి ఆ మందు నిం చేయాలి పల్లెటోళ్ళలో అయితే సూది మందు నాకు వెంటనే సూది మందులు అని వెళత అంటే వ్యాధిని సరిగిపోతాను ఎందుకని వ్యాధి శత్రు మీ ఇంటికి వచ్చింది మీ దేహంలో ఉంది దాన్ని శత్రు అని మీరు ఎందుకు అనుకోవాలి అనుకోవద్దు వ్యాధిని శత్రు అని మీరు అనవద్దు వ్యాధిని తరిమి కొట్టడం అనే దృష్టిని పూర్తిగా పక్కన పెట్టండి అది మనతో ఉండడానికి వచ్చింది కొద్ది రోజులు ఉంటుంది ఉండనివ్వండి పర్మనెంట్ గా అనక్షన్ లేదు కొద్ది రోజులు ఉండడానికి వచ్చింది తింటుంది మందు వేసుకో అసలు వేసుకోవాలి అసలు వేసుకోవాలి దానికి ఏం చేయాలి ఎవరినైనా డాక్టర్ని ఓ ఫిజిషియన్ కొన్ని కనుక్కోండి ఎవరినైనా ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు ఎవరో ఫిజిషియన్ సజెస్ట్ చేస్తారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళండి ఆ మెత్తుని సజిస్తో అక్కడ కూర్చుకోలేదు అక్కడ క్యూడి జంపి చేయకండి అక్కడ కూర్చుకోలేదు ఆ డాక్ష కంగారు పడద్దు ఆ డాక్షణ మందు మందు వేసుకుని రామాకృష్ణ అనుకుంటూ ఆ వ్యాధిని ఒక మిత్రుడిగా భావన చేస్తా కనీసం శత్రువుగా భావన చేయడం మానేసి ఇది కొద్ది రోజులు ఉంటుంది దీని ప్రభావము ఎట్లు దీని ప్రభావము దేహముపై ఎలా ఉంది మనస్సుపై ఎలా ఉంది నేను ఆ చిద్రు నాపై ఎట్టి ప్రభావమైనా ఉన్నదా అని మీరు తీసుకోండి చూసుకుంటే మీకు ఏ అనుభవం కలుగుతుందో తెలిసిన దేహముపై ఏదో కొంత ప్రభావము ఉన్నది పర్వాలేదు చేయొచ్చు మనస్సుపై కూడా కొంత అదు ఇది ఎప్పుడు తగ్గుతుందో అనే కొంత బెండ ఆశ్రమం ఉన్నది అది పర్వాలేదు మనస్సు కూడా సెటిల్ అవుతుంది నేను చిత్రు కూడాను ఎక్కు ప్రభావము లేదు వర్కౌట్ చేయాలి ఏం చేయలేదు ఏదైనా చిన్న ఇబ్బంది ఉంటే దానికి వ్యాధి జ్ఞానికే వస్తుంది అజ్ఞానికే వస్తుంది అజ్ఞాని వర్కౌట్ చేయలేదు వ్యాధులు శత్రువుగా భావించి దాన్ని తరిగి కొట్టే ప్రయత్నం చేస్తారు అందుకే అజ్ఞానికి వ్యాధి వచ్చినప్పుడు అది కలిసి మళ్ళీ ఇంకో వ్యాధి వస్తుంది అది దాన్ని తరిగి కొట్టాలి దాన్ని తరిగి కొట్టే ప్రయత్నంలో అది కలిసి ఇంకోటి వస్తుంది అది కలిసి మొదకొట వస్తుంది అలాగే అజ్ఞానికి అలా వ్యాధులు వస్తూనే ఉంటారు జ్ఞానికే రావచ్చు కానీ జ్ఞానికి సిగ్గుడుగా నిలిచి ఉంటాడు ఆ పని ఈ శ్లోకం తెలుసుకోండి చాలా మంచి శ్లోకం రానం పోవడం అలాగే చెట్టు పాటారు రోడ్లు పక్కన చెట్టు పాటారు ఈ ఇంట్లో ఏదో మనవడో మన కొడుకో పుట్టారు రెండింటికి తేడా ఏముందు ఏమీ లేదు ఎందుకంటే కొడుకు కూతురు ఇవన్నీ మనవడు మనోరాలు ఇవన్నీ మనం కల్పించుకున్నావే తప్ప చెట్టుారు ఆ చెట్టు కొడుక కొడదా మనవడా మనవడాది అలాగే ఈ దేహం కూడా ఇది భర్త పుట్టింది ఇది పుట్టింది ఏది ఇది పక్కనే చెట్టు ఉంది ఆ గోడ వెనకాల చెట్టు ఉంది తొమ్మ చెట్టు ఉంది దానికి ఇప్పుడు వెళ్లే దాన్ని పుట్టిన తేదీ ఎందుకని అది చెప్పు కనుక దానికి మళ్ళీ పుట్టింది చెట్టు ఊర్ధ్వహు వ్యవహం అది చెట్టు ఇది చెప్పే చెట్టుకి పుట్టుక ఎలా అయితే ఇంపార్టెంట్ కాదో ఈ చెట్టు కూడా పుట్టుక అలా కాదు దానికి అర్థంగా చెట్టు ఉంటే ఏం చేస్తారు నేను శివానంద శివేదాన్ని చెప్పేప్పుడు అక్కడ ఓ చెట్టు ఆ చెట్టు ఏ చెట్టు అంటే కాయలు అమ్ముతారు క్షేమ చెంతకాయలు క్షేమ చెంత చెట్టు దానికి క్షేమ చెంతకాయలు వచ్చి నేను చూసి సంతోషించేవాడిని కూడా క్షేమ చెంతకాయలు ఇప్పుడు అవి చిన్నప్పుడు బాగుంటాయి మా చిన్నప్పుడు మేము ఇక్కడ తీసుకు తినేవాళ్ళం క్షేమ చెంత చెట్టు నేను ఉందని చూసి ఆహా ఈశ్వరుని కృపా ఈ చెప్పా ఉందో అనుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు నేను ఒకసారి అమెరికా వెళ్ళొచ్చు ఇవన్నీ కోసించారు కానీ ఆ మూడు నిధులు ఉందండి సా మెకానికల్ సూత్ర నాకు అలా అనిపించాడు నేను ఇక్కడ చెప్తుంది చూసి చెట్టు లేదు మూడు మీరు రామ రామ చెప్పుని పోపడ్డా ఎవడో పోయాడు అదే రెండింటికి తేడా తేడా ఉంది చిద్రూపమైన ఆత్మకు కుట్టు కాలేదు నా ఈ సంగతి మనం తెలుసుకోవద్దు ఈ విషయాలు ఈ బేసిక్స్ మనస్సు దేహము ఈ రెండింటి మన దృష్టికోన ఉంటే నా బతికంతా మనస్సు దేహం ఈ మనస్సు దేహము లోపలి నుంచి ఏదో ఒకటి ఉందాయా బాబు అది దానికి సంగతి ఎప్పుడైనా ఆలోచించారా అది తెలుసుకోండి ఆ వెలుగుని పట్టుకోండి శ్లోకం ఓకే అహంకార గే క్షాత అహంకారము నుండు కుట్టే కోరిక ద్వేషము మొదలు వాటితో ేహమునందు వచ్చే రోగము వయస్సు మొదలగు వాటితో తదే విధముగా వృక్షాదిజన్మనాశైర్వా చెట్టు మొక్క మొదలుగు వాటి ూపాత్మని చైతన్యస్వరూపమైన ఆత్మయందు అనగా ఏమీ కాదు అని అర్థము కాబట్టి అహంకారం అది దానికి ఏదో కోరిక పుట్టింది నా చిద్రూపం నేను నాకేమవుతుంది అంటే పోయింది నా కోరిక దేహానికి వ్యాధి వస్తుందండి నాకు రాదు దేహానికి వస్తుంది ఏదైతే దేహానికి వ్యాధి నీకు రాలేదు నువ్వు మందు వేస్తావా మందు నేనేమి లేను దేహమే వేసుకుంటుంది సరే దేహమే వేసేసుకుంటుంది మందు దానికి మందు ప్రయత్నం చేయాలా అక్కర్లేదా ఎవరు చేస్తారు మనస్సు చేస్తుంది కానీ దేహానికి మందు ప్లాన్ చేసి మనస్సా ఆత్మయోస్తుంది మనస్సు ఎలా చేస్తుంది తెలివైన మనస్సు అయితే తెలివిగా చేస్తుంది మూర్ఖపు మనస్సు అయితే మూర్ఖంగా చేస్తుంది తెలివైన మనస్సు ఒక మంచి ఫిజిషియన్ వెతికి పడుతుంది అక్కడికి పోతుంది అక్కడికి పట్టుకుపోతుంది దేహాన్ని మోర్ఖపు మనస్సు అయితే నాటు వైద్యము ఒకటే ఎక్కడనే ఉన్నారా నాటు వైద్యం ఆయన టేబుల్ మీద ఓ పెద్ద వచ్చి దాని చెగు అక్కడేమో కొన్ని ఏలక్కాయలు కొన్ని కరయలు ఓ కట్ట ఏమో విసిడి బొమ్మ అలా నేల ఉసిరి మొక్క ఇలాంటి పెట్టుకుంటారు ఓ పుస్తకం మధ్యలో ఆ పుస్తకం మీద ఓ దేవుడు బొమ్మ మళ్ళీ దేవుడు ఈ వద్ద చూడో అది కూడా ఉంటుంది నాటు వైద్యం అమ్మాయి ఉంటుంది ఏమంటే తడుపులో పూటలో ఆరు నెలల నుంచి వస్తున్నాయి చేయాలి అని ఏదో ప్రశ్న అప్పుడు ఆయన చూడండి ఈ రసము ఈ ఆసలు తీసుకోవాలి ఇవ్వది గ్రాములు ఈ ఆవులు తీసుకోవాలి ఇరవై గ్రాములు ఆ కాయలు తీసుకోవాలి ముప్పై గ్రాములు ఆ బెర్రడు కలపాలి దానికి బాగా నూరాలి నూరు రెండున్నర గంటలు మరిగించాలి ఆ మరియు చిన్న దాన్ని వడగొట్టి ఆ రోజుకి పదిహేను జన్మలు చూపు వీటిలో రెండు సంవత్సరాలు నాకు నా వనస్సు రెండు సంవత్సరాలు ఈ ఆదివాసాల్లో వీడు కృష్ణాలు కూడా అయిపోతాడు ఇది ఒక సమస్య ఒక రెండవ సమస్య ఏంటంటే ఈ ఆకుడి ఆకుతి ఎదు కలపాలి నాకు అర్థం కాదు ఇదో పెద్ద సమస్య అలా ఎందుకు కలపాలి సమస్య ఎందుకు కలపాలి దానికి ఇది ఎందుకు కలపాలి వీటిని నీటిలో మరిగిస్తే నీటిలో మరిగిస్తే ఏమవుతుందో తెలిసిన వాటిలో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డిస్ట్రా అయిపోతాయి పూర్జీట్లో మరిగించి కాదని వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకేం తెలియని మాట అది తెలుసున్నమాట కాదు ఇంట్లో మరిగించి కాదు అదేమో ఇంట్లో ఇప్పుడు ఆ కొన్ని పదార్థాలు ఉంటాయి ఇప్పుడు కాఫీ ఉండే టీ ఉండే కాఫీని టీ అలా మరిగించేసి తాగితే ఏమవుతుంది అది చస్తుంది కాఫీ అది కాఫీయే కాదు అది కాఫీ పెట్టడం నేర్చుకోవాలి తెలియకపోతే నన్ను అడగండి నేను చెప్తా కాఫీ ఎలా పెట్టాలి అన్ ఆర్ట్ టీ కొంచెం బెటరు టీ కొంచెం టీ కూడా బాయిల్ చేయకూడదు అలాగా బాయిల్ చేస్తే దాంట్లో ఉండే ట్యారీ అన్ని అవన్నీ కూడా రియాక్ట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయి వచ్చేస్తే అవన్నీ తాగితే కడుపులో ఎందుకు పరిపాలకున్నప్పుడు ఈ కఫీ చేతి నియమము ఆకులకు బెరడలకు కూడా వర్తిస్తుంది ఇదేమీ అర్థం చేసుకోకుండా ఇది మరిగించేపు మరించు తర్వాత వడగొట్టి కాదు ఏమీ అవట్ వైద్యులు దగ్గరికి వెళ్ళరా అంటే సరైన వైద్యుని దగ్గరకు వెళ్ళాలి మంచి ఫిజిష్యులు మంచి ఫిజిష్యులు వెతుక్కోవాలి చూసుకొని ఆయన చదువుకున్నాడు ఆ ఆధునికంగా వస్తున్నటువంటి విజ్ఞానం తెలుసుకుంటున్నాడు ఆయన ఎదురు పోవాలి పోయి ఆయన ఆయనే ధన్వంతి మళ్ళీ ఇంక వేరే ధన్వంతని వేరే దేవుడు ఎవడో ఉన్నాడు ఆయనే దేవుడు వైద్యో నారాయణో హరి ఆయన దిగురు పుట్టిని ఆయన మందు రచిస్తారు మందు వేసుకోవాలి అని అలాగా తర్వాత పుట్టాను పోతాను అనే ఈ గంగలు పక్కన పెట్టాలి చెట్లయితే పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ దేహము కూడా చెట్టు మరిచి నేను చిద్రూపుడ పరమాత్మను నాకు వీటితో వేటి చోటు సంబంధము లేదు అహంకారేక్షాది వృక్షాది జన్మ నాశ మని ఇంకా గ్రెన్సి భేదాన్ని గురించి చెప్తూ ఉన్నారు గ్రెన్సి భేదాన్ని తర్వాత శ్లోక్ సో మళ్ళీ ఈ శ్లోకాన్ని తర్వాతి క్లాస్ లో పెట్టుకున్నాము బుధవారం రామాయణం ఆల్టర్నేట్ పెట్టుకున్నాము సో ఇది బుధవారం నాకు చెప్తాను ఓకే ఇది నెక్స్ట్ క్లాస్ గురువారమా శుక్రవారం అన్నది బుధవారం చెప్తాను బుధవారం అయితే రామాయణం క్లాసు రేపు బంగారం క్లాసు ఉన్నది